జోకులు చెప్పండి అన్నాడు నాకు చేత కాదే నన్నేం చేయమంటారు అలాగే మీకు శ్రోతలు తగ్గిపోతారండి అది కూడా హెచ్చరించారు పాపం నా సరే అభిలాషన్ ఎవరు పెద్ద ఆయన అవునా అన్నాను ఎందుకంటే నేర్చుకుని చెప్పేది కాదు ఇదేదో చెప్పాలనిపించేది చెప్తున్నావా చెప్తున్నాం ఇది ఆర్టు దీనికి ఆడియన్స్ కావాలి లేకపోతే బిజినెస్ దెబ్బ తినేస్తుంది బాధలేదు కనుక అప్పుడు ఇప్పుడు ఒకటే గో ఉన్నది చెప్పడం అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం అంతేగాని నవ్విస్తూ చెప్తామా ఏం చేస్తాం కానీ చెప్తావు ఏం చేస్తాం అది చెప్తున్నాడు చెప్పికయ్య అలాగా అంటున్నాడు ఆయన కృష్ణుడు అలా చెప్పద్దు వాళ్ళని ఎందుకంటే వాళ్ళని ప్రేరేపిస్తే కర్మల ఏం చేస్తావు ప్రకృతి గుణ సమ్మూఢ ఈ ప్రకృతి గుణాలతో సమ్మూఢుడైపోయిన మనుష్యులు ఎంత చెప్పినా సజ్జంతే గుణ కర్మసు ఆ గుణాలలోనూ ఆ కర్మలోనూ మునిగిపోతూ ఉంటారు వారిని ఏమనాలంటే అకృత్సవిధ మందాం అంటే సంపూర్ణమైన జ్ఞానం లేని వాళ్ళైన మందులు అంటే అసలు వాళ్ళకి బుద్ధి లేదా వాళ్ళ కోపం వస్తుంది మీకు బుద్ధి లేదు కనుక నా జ్ఞానం అర్థం కావట్లేదు అన్నాడే అనుకోండి వాడు మీద కోపం వస్తుందా లేదా ఎందుకంటే వాడు ఆ మాట అన్నాడన్నది వినే బుద్ధ ఒకటి ఉంది కదా కనుక ప్రజ్ఞ లేని వాడు ఎవడయ్యా అందరూ ప్రజ్ఞ కానీ వాళ్ళకు ఒక పేరుంది మంద ప్రజ్ఞా అని అంటే బుద్ధి ఉంది కానీ మంద బుద్ధి అకృత్సిన వాళ్ళకి సంపూర్ణమైన జ్ఞానం లేదు ఇది అనాత్మ ఇది ఆత్మ అని విభాగం చేసి స్పష్టముగా గ్రహించగలిగే జ్ఞానం లేదు కనుక అకృత్సిన విధ మందాన్ మందులు వాళ్ళ పరిస్థితి తనకు తెలిసి కృష్ణ విన్న విచాలయేత్ తెలిసినటువంటి వాడు వాళ్ళ బుద్ధిని కదిలించడు నీ ఇష్టం కానీ నాయన అంటూ ఉంటాడు ఇక్కడ చిన్నపిల్లలు వచ్చి చూడండి చేస్తూ ఉంటారు వాళ్ళకి బొమ్మ నోట్లు దొరుకుతాయి బొమ్మ కరెన్సీ నాన్న ఇదిగో నీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను నీకు వంద రూపాయలు ఇచ్చాను అని ఇస్తూ ఉంటాడు వాడి దగ్గర నాయనా ఇది బొమ్మ కరెన్సీ అసలు కరెన్సీ కాదు అది తెలుసుకు అని తండ్రి అనడు అవునా నన్ను రూపాయలు ఇచ్చావా చాలా బాగుంది అని మురిసిపోయి ఆయన ఒక దొంగ కరెన్సీ ఇస్తాడు ఎందుకంటే అసలు కరెన్సీ ఇస్తే విడిచి చెస్తాడు పారెత్తడేమో అని ఆయన ఉదయం ఒక కరెన్సీ ఇస్తే రూపాయలు రెండు వేలు అంటే మా నాన్న ఇచ్చాడో అని మురిసిపోయి వెళ్ళిపోతాడు ఎందుకంటే అప్పుడు అదే అంతే చెప్పాలి వాడికి ఎందుకంటే వాడి ఇంకా ఎదగలేదు కనుక ఎదగని వాడి ఆట కోసం తండ్రి చెప్తాడు అందుకని వాడిని అక్కడ కూర్చోబెట్టి అసలు కరెన్సీ ఎలా ఉంటుందంటే కరెన్సీ ఎలా ప్రొడ్యూస్ చేస్తారని చెప్తే అది పిల్లాడు అలా అయోమయంగా చూసిపోతాడు అప్పుడు వాడికి అదే చెప్పు వాడికి అదే చెప్పు ముందుకు వాడు మందప్రజ్ఞుడు కనుక అదేవిధంగా కర్మలంపటులై తిరిగేటటువంటి వాళ్ళని జ్ఞాని ఎప్పుడూ కూడాను వాళ్ళ బుద్ధిని కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళకి సత్కర్మల వైపు మరింత ప్రేరేపించాలి సత్కర్మల వైపు ప్రేరేపించాలి ఎందుకంటే నువ్వు ఎంత ప్రయత్నించినా పిల్లవాడి అమాయకత్వం ఆ శరీరంతో ఉన్నది అదే ఉంటుంది అంతకు మించి వాళ్ళు బుద్ధి అదగలేదు అలాగే వీళ్ళు కూడా కర్మలంపట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రకృతి జములైనటువంటి ప్రారంధముతో వచ్చిన ఇంద్రియాది కర్మలతో తాదాత్యం వదల్లేదు కనుక వాళ్ళకి నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు మళ్ళీ గుణకర్మల్లోనూ మునుగుతారు కనుక అకృత్సవిధులైన మందప్రజ్ఞుల్ని కృష్ణవిత్ అంటే సర్వజ్ఞుడైనటువంటి వాడు విచాలయేత్న వాళ్ళని భ్రమకు గురి చెయ్యరాదు సుమా అర్థమైంది కదా ఇంతవరకు ఆయన చెప్పింది ఏమిటి కర్మయోగం అంటే చెప్పి కర్మయోగం జ్ఞానం చెప్పి జ్ఞానం వచ్చిన వాడికి ఏది అన్నిటికీ దాటిపోయాడు కనుక మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాటని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయోమయం చెయ్యకు వీలైతే వాళ్ళని మరింత సత్కర్మాచరణ చేయడానికి నువ్వు చేసి కూడా ప్రోత్సహించు ఇంతవరకు తెలుసుకున్నా స్పష్టంగా చెప్పేశాడు ఇక్కడ ఎందువల్ల వాళ్ళు అంటుకుంటారయ్యా చెప్పినా వినరు అంటే నువ్వు ఇప్పుడు చెప్పడం ప్రారంభించవు వాళ్ళు ఉన్నటువంటి ప్రకృతి ఆ ప్రకృతి ధర్మాన్ని ఏం చేస్తావు అని చెప్పాడు ఇప్పుడు తెలియగానే అందరూ ఒక్కసారి అమ్మా అనుకో అక్కర్లేదు ఎందుకంటే ఎక్కువ మంద ప్రజ్ఞలు ఉంటారు కదా అంటే వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు సత్కర్మాచరణ చేస్తే ఎప్పటికైనా లభిస్తుంది జ్ఞానం ఇది తెలుసుకోవాల్సింది కనుక అర్జున నేను చెప్పిన సారాంశంగా నువ్వు జ్ఞానం కర్మ తక్కువది అభిప్రాయంలోకి వెళ్లకుండా కర్మాచరణతోనే సిద్ధి పొందుతావు కర్మయోగంతో సిద్ధి పొందుతావు అది ఎలా చేయాలంటే మై సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస నిరాశీర్ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర గొప్ప మాట అన్నాడు మయి సర్వాణి కర్మాని సన్యస్య అన్ని కర్మల్ని నాయందే సన్యసించు అంటే మళ్ళీ సన్యాసిని తీసుకోమని చెప్పాడా సన్యస్య అంటే ఇక్కడ అర్పించు సమర్పించు ఉంచు న్యాసం అంటూ ఉంచుట సన్య సన్యస్య అంటే సంపూర్ణముగా ఉంచు అందుకని ఇది నాకు ఇది నీకు కాదు మొత్తం నీ ఎందే అంటే పరమాత్మ ఏంది కనుక మై నాయందు ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు తానేమిటో చెప్పేసాడు మీరు విన్నారో లేదు ఇది గ్రహించక కృష్ణుడు కూడా మళ్ళాంటి మానవుడేనండి ఆయన కూడా గొప్ప యోగి అంతే అని కూడా రాశాడు ఈ మధ్య పుస్తకం గొప్ప యోగి అంతే మరి పిచ్చునాయన ఒకే యోగి అయితే జనకాదయాలిస్టులో తనని చెప్పకుండా పరమేశ్వరుడిని నేనే చేస్తున్నాను తాను పరమేశ్వరుడు స్పష్టంగా చెప్పాడు ఇక్కడికి సంకే సందేహం ఉంది కృష్ణుడు అనగా పరమాత్మ పరమేశ్వరుడు ఆయనకు సిద్ధ కాదు ఆ సిద్ధ పురుషులు ఎవడి వల్ల సిద్ధులయ్యారు వాడు అటువంటి వాడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మరోవద్దు కృష్ణుడు యొక్క తత్వం తెలియాలి ఇక్కడ అలాంటి కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ మయి సర్వాని కర్మాణి మయి అంటే ఇక్కడ అర్థం ఏమిటి నాయందని మీనింగ్ని అడగట్లేదు ఈశ్వరుని ఎందు అని అర్థిక్కడ మయి సర్వాని కర్మాణి సృష్టిస్థితుల కారకుడైన పరమాత్మని ఎందు కర్మల్ని సన్యస్యా సంపూర్ణముగా సమర్పించి అధ్యాత్మచేతస అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫలాసక్తి విడువు రెండు అర్పణ బుద్ధి కలుగు రెండు ఫలాసక్తిని విడిస్తే కర్మయోగం అర్పణ బుద్ధి కలిగితే భక్తి రెండు కలిపితే సంపూర్ణ నిష్కామ కర్మయోగం ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇది ఈ మెలకు తెలుసుకోవాలి అందుకే కేవలం ఫలాశక్తిని విడిచేసిన కర్మ వలన జాగ్రత్తగా ఉంటున్నారు కదా ఫలాశక్తిని విడిచిపెట్టి కర్మ చేయడం వల్ల తరిస్తామని చెప్పట్లేదు ఈశ్వరార్థం చేయగలగాలి ఈశ్వర బుద్ధి వదలకూడదు సృష్టిస్తుల ఈ కారకుడ పరమేశ్వరుడు పట్టుకోవాలి ఆధారం కావాలి ఏమండి మీరు ప్రవాహంలో స్నానం చేసేటప్పుడు హరిద్వార్ గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్తంభము గొలుసు పెడతారు అది పట్టుకుని మీరు స్నానం చేస్తారు స్నానం చేయాలి పుణ్యం వస్తుంది కానీ అలాగనే ఆధారం పడుకుని దిగితే ఏమవుతారు కొట్టుకుపోతారు పుణ్యం పడి దేవుడు కర్మలంతే కొట్టేస్తాయి తెలుసుకో కర్మలు చేయకపోతే పాపం వస్తుంది పుణ్యం రాదు పవిత్రత రాదు అంతే కర్మలు ఆచరించాలి గంగలో దిగాలి పవిత్రులను కావాలి కానీ అదే సమయంలో కొట్టుకుపోకూడదు కర్మ ప్రవాహంలో కొట్టుకుపోకూడదు అప్పుడు ఏం చేయాలి గంగలో దిగినప్పుడు గొలుసు ఎలా పట్టుకుంటావో ఫలాసక్తి లేకుండా కర్మ చేసినప్పుడు నన్ను అలా పట్టుకో ఈశ్వరపడం ఈశ్వరుడిపి ఆధారం అలా ఉండాలండి ఎల్ల వేళలో పట్టుకోవాలి ఈశ్వరుడిని మరుగురాదు ఎందుకంటే మనం ప్రపంచంలో ఉన్నాం ఎంత ఫలాసక్తి లేకుండా చేసినప్పటికీ కూడా మనస్సు అటు ఇటు భ్రమిస్తుంటుంది పరమేశ్వరుని పట్టుకోవాలి ఇక్కడ మయి సర్వాణి కర్మాణ సన్యాస అన్ని కర్మలు ఆయనకు సన్యస్ అర్పించి కర్మార్పణ ని అర్పణ బుద్ధి తేలిక్ కాదండి చేస్తే అంతకు ముక్తికి ఏదో అయితే ఇంత చేసి భగవంతుడికి అర్పించడమేనా అన్నాడు కానీ నువ్వు భగవంతుడి అర్పించకపోయినా నువ్వు చేసిన కర్మేమిటో దానికి ఫలమేమిటో ఇచ్చేవడీ ఈశ్వరుడు ఈ పాయింట్ మధ్యవరాదు అదే ఉపదేశ సారంలో భగవాన్ రమణ మహర్షి చెప్తున్నటువంటి అంశం ఇక్కడ కర్మ కింఫలం కర్మ తడం అన్నాడు జడమైన కర్మ చైతన్యవంతమైన ఫలం ఎక్కడిస్తుంది ఇవ్వదు కానీ కర్మఫలం ఇవ్వదు మరి కర్మలు చేసి ఫలాలు అనుభవిస్తున్నారు కదా అంటే నీ కర్మని గమనించి ఫలమిచ్చేవాడు కూడా ఉన్నాడు వాడిని ఈశ్వరుడు అంటారు అది ఈశ్వరుడు కర్మ వల్లనే ఫలం వస్తుంది అనుభవిస్తామనేది కర్మమీమాంసవాదం అది నాస్తికం కానీ ఈశ్వరుడు కూడా ఉన్నాడు అతడు కర్మఫలప్రదాత నువ్వు చేసే కర్మగతకి ఫలమిస్తున్నాడు ఇది మరొవరాజు అందుకే ఫలాసక్తిని విడిచిపెట్టేటప్పుడు ఈశ్వరుని మరువురాదు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఫలా ఆసక్తితో చేసిన వాడికి ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడే ఈశ్వరుడే ఇచ్చేవాడైనప్పుడు ఇంకా ఫలాసక్తి ఎందుకు ఫలం ఆయన ఇస్తాడు ఇస్తాడే లేదు కూడా నీకు ఆయన చేతిలో ఉందని తెలుసుకో ఈ ధీమా రావాలండి ఈ ధీమా ఎలాంటిదంటే ఒక ట్రైన్ ఎక్కి నెత్తి మీద పెట్టి పెట్టుకున్నట్ట పక్కవాడు కూర్చున్నాడు నేను గంట నుంచి చూస్తున్నాను నెత్తి మీద అలా పెట్టు పెట్టుకు కూర్చున్నావు కొంచెం కిందకి దించకూడదు అని అడిగాడు ఇక్కడ నేను నాకే టిక్కెట్ తీసుకున్నాను కానీ పెట్టుకు తీసుకోలేదు అన్నట్టు ఇక్కడ అందుకు ట్రైన్కి బరువు ఎందుకు ఇవ్వడమని నా నెత్తిమీద భరిస్తున్నాను అన్నాడు ఇక్కడ వారి పిచ్చినైనా నువ్వు టిక్కెట్ తీసుకోకపోయినా నిన్ను పెట్టిని కలిసి ట్రైన్ ఏమొస్తుంది తెలుసుకో కనుక దించు అన్నాడు ఇక్కడ వెంటనే దించాడు దించగానే రిలీఫ్ వచ్చిందా బరువు దిగిపోయింది అవును అంతకుముందు బరువుంది అంటే నువ్వు పెట్టి నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ట్రైన్ ఏమోసింది దించేసినప్పుడు ట్రైన్ ఏమోసింది అందుకే పలాసక్తితో కర్మ చేసినా పరమేశ్వరుడే ఫలాసక్తి లేకుండా చేసినా పరమేశ్వరుడే తెలుసు ఇక్కడ ఆయన చూస్తాడు అందుకే ఈశ్వరుని మరువుకి ఎప్పుడు కూడా మయి సర్వాణి కర్మ అని సన్యస్యా అర్పించిన వాడు పెట్టి దించేసిన వాడు ఎంత రిలీఫ్గా ఉంటాడో అలాంటి రిలీఫ్లో ఉంటాడు అర్పించినవాడు అర్పించకుండా బ్రతికేవాడు అనుక్షణ ఆందోళన పడుతూ ఉంటాడు అందుకే ఈశ్వరార్థ కర్మలో ఆందోళన ఉండదండి మావాడున్నాడు చూసుకుంటాడు అది ధైర్యం అందుకే పిల్లలు చూడండి కృష్ణ పరమాత్మతో ఆడుకుంటున్నారు వాళ్ళందరూ కూడా అంతకుముందే బకాసురుడు అనే ఆసురుణ్ణి కృష్ణుడు సంహరించాడు అదే పిల్లలు చూశారు చాలా మా కృష్ణుడు చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు అనుకున్నారు మళ్ళీ మరుసటి రోజు ఆయనతో పాటు ఆటగా బయలుదేరారు ఆటగా బయలుదేరుతూ ఉంటే అక్కడ ఎదురుగా ఆ ఒక రాక్షడు అగాసురుడు వాడు ఏం చేశారంటే కొండ చులువ ఆకారంలో వచ్చి ఇంత నోరు తిరిగి అలా కూర్చున్నాడండి ఇక్కడ ఈ పిల్లలు కొంతమంది చూశారు ఇదే బలి ఉంది కనుక పిల్లల క్యూరియాసిటీ ఒకటి ఉంటుందండి వాళ్ళ ఆసక్తి ఇది రోడ్డు మీద పైప్ లైన్స్ పడేసి ఉంచుతారు మున్సిపాలిటీ వాళ్ళు కొంతరే పెటరు అడ్డగా పెట్టుంటారు అందులో కొంతవెళ్ళి ఆడుకుంటూ తిరుగుతూ వస్తుంటారు అలా అది నోరు తెరుచుకో పెద్ద గొట్టంలో ఉంది మనీ గొట్టంలోకి వెళదామా అనుకున్నట్టు పిల్లలు ఒకడు అన్నాడు ఇది గొట్టం కాదరా పాములాగా అనిపిస్తోంది అన్నట్టు లోపలికి వెళ్ళగలమా పాము మరీ సరదా లోపలికి వెళదాం రేపు పాము లోపలికి వెళితే మింగేస్తుందయ్యా అంటే బకుడిని చంపిన కృష్ణుడుండ భయమేలా అనుకున్నట్ట బకాసుని చంపిన కృష్ణుడు మనకు భయం ఏంటి మనం వెళదామన్నారు ఇక్కడ అంటే వాళ్ళ ధైర్యం ఏమిటి వాడు పాముని పక్క పిల్లాడి చెప్పినప్పటికీ తెగింపు దేని వల్ల వచ్చింది బకుని చంపిన కృష్ణుడుండ భయమేలా అనుకుని దూరిపోయారు లోపలికి ఆ దూరిపోయి వెళ్ళిపోయారు కానీ అప్పుడు కృష్ణుడు అనుకున్నట్ట ఈ కథలో చూడండి అంటే వాళ్ళు కొంత తెలివైన వాళ్ళే గొట్టమనుకోకుండా పాము అనుకున్నారు కానీ అసలు కృష్ణుడికి తెలుసు వీళ్ళు అక్కడున్నది అర్భకులల్ల పాము దివిజాంతకుటౌట ఎరుంగ అర వీళ్ళు పామును దూరారు కానీ వాడు రాక్షసుడిని వీళ్ళకి తెలియదు చూసారా వాళ్ళు గొట్టం కాదు పాము అనడంలో వాడు జ్ఞానం ఎక్కువైపోయింది అనుకుంటున్నాం వాళ్ళకి ఇంకా జ్ఞానం రాలేదు రాక్షసుడుని తెలియదు వాళ్ళకి దానికి తెలియదు సర్వజ్ఞుడు ఎంత గొప్పగా చెప్పాడు అర్భకులల్ల పాము దివిజాంతకుడవుట ఎరుంగ రక్కట నిర్భయుల ఎదుర్కొని నే కలనంచు లోపలికి వెళ్ళిపోయారు అంటే పామును ఎదుర్కొంటామని ధైర్యంతో వెళ్ళారా లేదు మా వెనకాల కృష్ణుడు ఉన్నాడు అని వెళ్ళారు ఇక్కడ నేకల ఆ మాట ఎంత బాగా అన్నాడు స్వామి అనుకుంటున్నాడు నిర్భయలై ఎదుర్కొని రినే కల నం నిర్భయం దేనికి వచ్చింది నే కల నంచు స్వామున్నాడు అనుకు దూరిపోయారు వాళ్ళు కనుక వాళ్ళు పాములో దూరుతున్న కృష్ణుడు ఉన్నాడని మరువులేదండి అది ఈశ్వర స్పృహ మై సర్వాణి కర్మాని సన్యస్యా అని ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు అని చెప్పి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇక్కడ అప్పుడు స్వామి నేనున్నాను దూరాడు కనుక నేను దూరక తప్పదు అనుకున్నాడు చూడండి అంటే భగవంతుడు ఉన్నాడని చెప్పి నువ్వు ప్రయాణం చేస్తే నీ వెంట ఆయన ఉంటాడయ్యా అందుకే మహాదేవ మహాదేవ అంటూ ఉంటే వాడు వెనకాల దూడ వెంట ఆవులా నేను ఉంటానని శివుడు చెప్పలే అది మయి సర్వాణి కర్మాని సన్యస్యా అధ్యాత్మచేతస ఆవిడ చేయలేడు ఈ సన్యాసం అధ్యాత్మచేతస్సు ఉండాలి దానికి అంటే అధ్యాత్మ బుద్ధునికి బుద్ధుండాలట అంటే మన బుద్ధి కానీ అధ్యాత్మ బుద్ధి లేదని తెలిసింది దానికి అట్రిబ్యూషను అధ్యాత్మ బుద్ధి ఆ క్వాలిఫికేషన్ ఉండాలి అధ్యాత్మ బుద్ధి కలిగినటువంటి వాడు నాయందు సర్వకర్మలో అర్పించినట్లయితే అని ఒక మాట చెప్పాడు అంటే ఉండవలసింది సర్వకర్మాత్మ బుద్ధి ప్రథమత ఉండాలి రెండవది అధ్యాత్మచేతస్సు ఉండాలి ఇది తెలుసుకోవాల్సింది భగవంతుడు ఒకదాని తర్వాత ఒకటెందుకు చెప్తున్నాడంటే నువ్వు మొదటిది పట్టుకుంటే రెండవది ఇస్తాడు కూడా ఇది తెలుసుకోవాల్సింది నువ్వు మొత్తం అమాయకంగా ఇంత జ్ఞానమేమీ లేకుండా పరమాత్మకు అర్పించడం అనేది నువ్వు అలవాటు చేసుకుంటే ఆయన అయ్యో అన్ని నా మీద పడేస్తున్నాడు వీడి బుద్ధి వాళ్ళు అనుకుని అధ్యాత్మ చేతస్సు కూడా ఇస్తారండి ఇక్కడ కనుక సమర్పణాబుద్ధి ఉండాలి తర్వాత ఉండాలి అధ్యాత్మ ఉండాలి అధ్యాత్మచేతస్సు అంటే అర్థం ఏమిటంటే భగవత్పాదలో ఒకే మాట చెప్పని వివేక బుద్ధి అన్నారు ఉండాలి వివేక బుద్ధి ఏమి అంటే ఏమిటి నుండి చెప్తున్నాను ఏ ఒక్కరైనా చెప్తారా ఆత్మ ఏదో స్పష్టమైన అవగాహన కలిగిన విచార విచారబుద్ధి ఉండాలి వివేకబుద్ధ్య దానికి ఇంకా ఒక అర్థం చెప్పారు ఏంటంటే కర్తృత్వ భోక్తృత్వాభిమాన రహిత అన్నాడు నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను ఇది ఎందుకంటే నేను రక్షించుకుంటాను పాముల్లో దూరి అనుకోలేదు వాళ్ళు అటువంటి కర్తృత్వ భోక్తృత్వ అభిప్రాయం విడిచిపెట్టాలి అంతేకాదు భగవత్పాదులు వారు ఏం చెప్పారంటే అధ్యాత్మచేతస అనేటువంటి మాటకి వివేకబుద్ధ్య అనొక మాట రెండవ మాట అహం कर्ता ईश्वराय इत्यनया बुध्या